సులభపు మార్గములు చుట్టురానే ఉండగాను పలు ప్రయాసపు కర్మబద్ధులైరి జీవులు శ్రీపతి భక్తి చింతామణి ఉండగాను ఏపున మోసపోయ్యేరు ఎీవులు చేపట్టినామాంకితపు సిద్ధరసము గలిగి కోపులనుడిగి పనిగొనరేలో జీవులు అక్కడనే శరణాగతనే ఓడ ఉండగాను ఎక్కి ఎక్కిభవార్ధి దాటరేలో జీవులు తక్కగ దాస్యమనేటి ధనము తమకుండగా లిక్కించి కూడపెట్టుకోలేరు అటే శ్రీవెంకటేశుడంతరాత్మై ఉండగాను పట్టి కొలువరేలో పై పై జీవులు పట్టపు హరిదాసులు ప్రత్యక్షమై ఉండగాను ఇెవారి కృప చేరుటో ఈ జీవులు